సంకీర్తన సంఖ్య నాలుగు వందల పదకొండు మిక్కిలి పుణ్యులు హరి మీ దాసులే హరి తక్కినవారు మీ కృప దప్పినవారు హరి ఉన్నతపు సంపదల నో లలాడేయట్టివాడు మున్నిటి జన్మాననీకు ముక్కినవాడు హరి పన్ని పడని పాట్ల ఉన్నతిమిము సేవించ నొల్లని హరి పూని దేవేంద్రాదులై పొడవు కెక్కినవారు శ్రీనాథమినే పూజించినవారు హరి నానా నలుగుచుండేవారు నానాడే నీ మహిమ నమ్మనివారు హరి పావనులై నిజభక్తి ప్రపన్నులైన వారు శ్రీవేంకటేశరినవారే హరి వేవేలు దేవతల వెంట తగిలేటివాడు కావించి మిమ్మెరగని కర్మియతడే హరి